అస్సలం అయికు వరహతుల్ వరకతూ అల్లదు రబ్ాలమీన్ ఉస్లాతుస్హిల్ అమీన్లీహిబాద్ రియాదు సెహీన్ హీహు కిరణాలు అనే ప్రఖ్యాతిగాంచిన పుస్తకం నుండి ఈనాటి పాఠంలో నలభై ఒక్కవ హార్టీ 41 మనం అల్లా యొక్క దేవల్ల ఇప్పటి వరకు నలభై హదీతులు చదివాము ఈనాటి పాఠంలో నలభై ఒక్కవ హదీతి ఏదైతే వచ్చిందో ప్రస్తుతం మన దేశం భారతదేశంలో ఏ పరిస్థితులైతే నెలకొన్నాయో సిఏబి ఆ తర్వాత సిఏఏ ఆ తర్వాత రానున్న ఎన్ఆర్సిల గురించి ఏ గొడవలు అయితే ఈనాటి మన క్రమంలో ఉన్నటువంటి హదీత్ ద్వారా ఆ సమస్యల పరిష్కారం అనండి ఆ సమస్ ఆ సమస్యల పరిష్కారాలలో అతి ముఖ్యమైన ఒక విషయం అనండి ఈనాటి మన హదీత్లో కూడా ఉంది అయితే మనం యొక్క దయతో ముందు హదీస్ దాని అనువాదం చదివి తర్వాత ప్రస్తుత పరిస్థితులను అందులో మనం పాటించవలసిన పరిష్కారాలను తెలుసుకుందాము హజరత్ ఖబ్బాబ్ రతి అల్లాహు తాలా అనుహు ఉల్లేఖించారు అబు అబ్దుహ్ విరి కునియత్ షకౌన ఇలా రసూర్ ఇల్లాహి సలహు అలీ प्रवक्ताल्लाह अलीवसल का दुपटी दिंगा आसी उधर फिर्यासा फिर्यादा మాకోసం అల్లా యొక్క సహాయాన్ని ఎందుకు అర్థించడం లేదు మీరు మాకోసం అల్లాతో దువా ఎందుకు చేయడం లేదు సహచరులయి ماتا پرشنا واريو كاي فريادو بني پر وقت صلى الله عليه وسلم چه پیارو قد كان من قبلكم يؤخذ الرجل فيحفر له في الأرض فيجعل فيها ثم يؤتاب المنشار فيوضع على رأسه فيجعل نصفين ويمشت بأمشاة الحديد ما دون لحمه وعظمه ما يسده ذلك عن دينه الله أكبر గమనించండి కొంచెం శ్రద్ధ వహించండి ఈ హదీత్పై అల్లాహోకిబర్ ప్రవక్త సల అల్లాహలి వారు చెప్పారు మీకు పూర్వం విశ్వసించిన ఒక వ్యక్తిని పట్టుకొచ్చి భూమిలో అతని కోసం తవ్విన గుంతలో అతన్ని నిలబెట్టేవారు ఆ తరువాత రంపంతో అతన్ని రెండు ముక్కలుగా కోసేవారు అల్లాహోకిబార్ ఎందుకని విశ్వసించినందుకు కేవలం ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ను విశ్వసించి అల్లాహను మాత్రమే ఆరాధించినందుకు షిర్క్ నుండి దూరం ఉన్నందుకు అంతేకాదు ఇంకా గమనించండి ఆ గుంతలో నిలబెట్టి రంపంతో అతన్ని రెండు ముక్కలుగా కోసేవారు ఇనుప దువ్వెనలతో అతని శరీరాన్ని మాంసం ఎముకలు బయటపడేదాకా రక్కేవారు దువ్వెనంటే అర్థమవుతుంది కదా కొన్ని సందర్భాల్లో పొలాలలో కలవ తీయడానికి ఈ విధంగా ఉంటుంది దాన్ని ఉపయోగిస్తారు అలాంటిది అలాంటి దానితో మనిషి యొక్క శరీరంపై ఎలా మాంసం మరియు ఎముకలు బయట కనపడే విధంగా బర్ అయినా సరే ఈ కఠిన పరీక్షలన్నీ అతన్ని తన ధర్మం నుండి మళ్లించగలిగేవి కావు ఇంత ఘోరమైన శిక్షను కూడా వారు అనుభవించేవారు అల్లాతో దీనికి పుణ్యం లభించాలని ఆశించేవారు సహనం వహించేవారు కానీ విశ్వాసం నుండి తిరిగిపోయేవారు కాదు అల్లాహ్ అల్లా యొక్క విశ్వాసం అల్లాహొక్క ఆరాధనను వదిలి షిర్గ్ బహుదైవారాధ బహుదైవారాధన లాంటి ఘోర పాపాల్లో పడేవారు కారు అందుచేత మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఇక గమనించండి ఆ తర్వాత హదీస్ ఇంకా ఉంది ఇక్కడి వరకు ప్రల్లాహుస్ల్లం గత కాలంలో జరిగిన విశ్వాసులకు శిక్షలు ఆ శిక్షల్లో ఉండి కూడా వారు ఎంత దృఢంగా విశ్వాసంపై ఉన్నారు సహనం వహించారు ఈ విషయం చెప్పి ఇంతటి కష్టాల్లో ప్ర సహభాగాలు కూడా ఉన్నారు ఆ సందర్భంలో అందుకనకే కదా హబ్బాబ్రదయ్యలానూ వచ్చి మీరు ఎప్పుడు అల్లా సాయం కోరుతారు ఎప్పుడు మీరు అల్లాతో దోవా చేస్తారు అని చెప్పారు అడిగారు లాంటి ఇబ్బందులో ఉండి ప్రవక్త సలహా ఇస్తున్నారో గమనించండి ఏమన్నారు అల్లాహ సాక్షిగా అల్లహ ప్రమాణంతో చెబుతున్నాను అల్లహ సాక్షిగా అల్లాహి పనిని అంటే ధర్మాన్ని పూర్తి చేసి తీరడం ఈ ధర్మంపై ఈ రోజుల్లో మీకు కష్టాలు ఉన్నాయి కానీ ఇక ముందు ఎలాంటి రోజులు రానున్నాయి అప్పుడు ఒక బాటసారి ఒంటరిగా సనా నుండి హదర్మౌత్ నగరం వరకు నిశ్చింతగా ప్రయాణించగలడు సనా యమన్లో యమన్ అనే దేశం ఏదైతే ఉందో సౌదియాకు దక్షిణంలో అక్కడి నుండి యమన్లోనే పశ్చిమ దిశలో యమన్ లోనే పశ్చిమ దిశలో హద్రమౌత్ అన్న ఒక పెద్ద నగరం ఉన్నది చాలా పాతకాలం నుండి ఉంది ప్రవక్త సలహా అలెసల్ చెప్పారు సనా నుండి హద్రమౌత్ వరకు ఇంత దూరం మనిషి ప్రయాణిస్తాడు ఒంటరిగా ప్రయాణిస్తాడు నిశ్చింతగా ఎలాంటి భయం లేకుండా ఎలాంటి భయం లేకుండా ప్రయాణిస్తాడు మరియు ఆ మధ్యలో ఎంత ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో తెలుసా ఆనాటి కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారు తెలిపిన విషయం ఆరు వందల కంటే ఎక్కువ కిలోమీటర్లు ఉన్నది ఆరు వందల కంటే ఎక్కువగా అయితే ప్రక్త సలహాలు చెప్తున్నారు ఇంత దూరం మనిషి ఒంటరిగా ప్రయాణిస్తాడు అతనికి అల్లాహ తప్ప ఇంకా వేరే ఎవరి భయం కూడా ఉండదు అంతేకాదు ప్రవక్త సల అల్లాహులేసలం మరో శుభవార్త ఇచ్చారు దారిలో అతనికి అల్లా తప్ప వేరే ఎవరి భయం ఉండదు ఇంకా తోడేలు వచ్చి తన మేకల్ని తినేస్తుందేమో భయం తప్ప ఇంకా వేరే భయము ఉండదు అంటే మనిషి ఒకవేళ ఉన్న చోట లేదా ఎంబడి తన వెంట మేకల్ని కూడా తీసుకువెళ్తున్నాడు అలాంటి సందర్భంలో తోడేలు ఎక్కడ మేకలపై దాడి చేస్తుందో అన్నటువంటి భయం తప్ప అతని ధర్మం విషయంలో అతని ప్రాణ విషయంలో అతని మాన విషయంలో తనకు ఏదైనా నష్టం జరుగుతుంది అన్నటువంటి భయం ఏమై కూడా ఉండదు వలకినకమ్ తస్తాజిలున్ కాని మీరు తొందరపడుతున్నారు ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు ధైర్యం ఇచ్చారు మరుక ఉల్లేఖనంలో ఉంది వక్ద లకీనా మినల్ ముష్రికినా షిద్దా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుప్పటి నిండిగా చేసుకొని ఉన్నారు మరియు ఆ సందర్భంలో ముష్రికుల వైపు నుండి ముస్లిములపై చాలా శిక్షలు ఎదురవుతున్నాయి ముస్లింలు ఆ సందర్భంలో ముష్లిఖీన్ల కాఫీర్ల విశ్వాసుల యొక్క చిత్రహింసలను భరిస్తూ ఉన్నారు సోదర మహాశివురాల సోదర మహాశివురాల ఈ హదీత్లో మనకు ఎన్నో బోధనలు ఉన్నాయి మరియు స్టార్టింగ్లో నేను చెప్పినట్లు ప్రస్తుతం ఈ డిసెంబర్ రెండు వేల ఈ డిసెంబర్ నెల రెండు ఈ నెలలో ఏదైతే కొన్ని కొత్త చట్టాలు ప్రభుత్వం తీసుకొస్తుందో తీసుకొచ్చిందో తీసుకురాబోతున్నదో వాటి గురించి భారతదేశంలో కేవలం ముస్లింలే కాదు దళితులు ఇంకా వేరే ఎందరో ముస్లిం కూడా వ్యతిరేకంగా ఏదైతే పోరాడుతున్నారో శాంతియుతమైన ర్యాలీలు శాంతియుతమైన అక్కడ ఎన్నో ప్రోగ్రాంలు ఏదైతే జరుపుతున్నారో దీనికి సంబంధించి హదీసు ద్వారా మనం ఎంతో గొప్ప గుణపాఠం నేర్చుకోవాలి ఈ హదీసులో మనం విన్న విషయాల ప్రకారంగా ముందు ముఖ్య గుణపాఠాలు మనం తెలుసుకుందాము ప్రవక్త సల్లలాహు అలీహి వసల్లం అల్లాహ తప్ప ఇంకా ఎవరి సాక్ష్యం ఎవరి ప్రమాణం ఎవరి ప్రమాణం చేసేవారు కాదు ఇది న్యాయం కూడా లేదు మనకు కూడా అదే బోధ ఇచ్చారు అల్లా తప్ప మీరు ఎవరి ప్రమాణం కూడా చేయకండి మన హనఫ బిగైర్ ఇల్లాహిఫ్ ఎవరైతే అల్లా తప్ప ఇతరుల ప్రమాణం చేస్తారో వారు షిర్క్ చేసినట్లవుతుంది ఈ హదీఫ్ను ఉల్లేఖించిన సహాబి హబ్బాబ్బిన్ అరత్ ఈయన కూడా స్వయంగా అవిశ్వాసుల వైపు నుండి ఎన్నో రకాల బాధలను కష్టాలను అనుభవించారు ఎంత ఘోరంగా అంటే అగ్నిపై లేదా అగ్నిమీద వేడి చేసినటువంటి రాతిపై ఇతన్ని పడుకోబెట్టేవారు శరీరం నుండి రక్తము చీము వెళ్ళి వీపు నుండి రక్తము చీము వెళ్ళి ఆ నిప్పులను చల్లార్చేది అంతటి బాధ అంతటి కష్టం ఈయన అనుభవించారు అలాంటి సందర్భంలోనే ఆ సందర్భంలో ఇంకా బిలాల్ రవి అల్లా అవతరనుహ్ సుమయ్య రవి అల్లా వన్హ యాసిర్ రవి అల్లాహ్ వన్హు యాసిర్ యొక్క కొడుకు అమ్మార్ వీరందరిపై కూడా చాలా దౌర్జన్యాలు జరిగాయి అందుకే ప్రవక్త అల్లాహ సహాయం గురించి మీరు ఎప్పుడు దువా చేస్తారు అల్లాహ సహాయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు ఇక్కడ ఖబ్బా బిన్ అరత్ వచ్చి ప్రవక్తను అడగడంలో మనకు ఉన్నటువంటి బోధన మరొకటి ఏమిటంటే ఖబ్బా బిన్ అరత్ స్వయంగా మీరెప్పుడు సహాయం చేస్తారు మా మీద ఉన్న బాధల్ని మీరెప్పుడు తొలగిస్తారు అని ప్రవక్తను అడగలేదు ప్రవక్తను అడగలేదు ఎప్పుడు మీరు అల్లాతో మద్దతు కోరుతారు ఎప్పుడు అల్లాతో సహాయం కోరుతారు అల్లాతో మీరు ఎప్పుడు దువా చేస్తారు అని కోరారు ప్రవక్త బ్రతికి ఉన్నప్పుడే ఇలాంటి ఘోరాతి ఘోరమైన అవిశ్వాసుల దౌర్జన్యాలు అవిశ్వాసుల నుండి వచ్చేటువంటి శిక్షలను ఏదైతే ఎదుర్కొంటున్నారో డైరెక్ట్ ప్రవక్తతో అడగలేదు మరియు ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలూ వసల్లం చనిపోయిన తర్వాత మనం కూడా డైరెక్ట్ అల్లాను కోరడం లేదా ఎవరైనా వాస్తవంగా పుణ్యపురుషులు ఉంటే వారి వద్దకు వెళ్ళి మీరు దువా చేయండి అల్లాతో సాయం కోరండి అని అనడం ఇది వేరు విషయం కానీ చనిపోయిన తర్వాత ప్రవక్తను కానీ లేదా ఇంకా వేరే ఎవరైనా వలీలను బాబాలను పురుషులను వారితో డైరెక్ట్ దువా చేయడం ఇది ఘోరాతి ఘోరమైన షెరుకులో వస్తుంది ఈ విషయాలు నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను ఈ హదీస్ ద్వారా మనకు ఈ బోధనలు వస్తున్నాయి అని ఈ రోజుల్లో ముస్లింలపై వచ్చిన ఆపదలకు ఒక కారణం మనం మన విశ్వాసంలో ఇంకా బలహీనంగా ఉండడం మనం మన విశ్వాసంపై స్థిరంగా ఇంకా ఉండకపోవడం ఇది కూడా ఒక కారణం ఇంకా వేరే ఎన్నో కారణాలలో ఈ హదీస్ ద్వారా మనకు బోధపడిన గుణపాఠం మరొకటి ఏమిటంటే ప్రవక్త మాపై ఇన్ని ఇబ్బందులు ఆపదలు దౌర్జన్యం ఏదైతే ముష్రిక్ల వైపు నుండి జరుగుతుందో మీరు కూడా చూస్తున్నారు మీరు ఎప్పుడు దువా చేస్తారు అని వచ్చి అడిగినందుకు ప్రవక్త వెంటనే దువా చేయడమో లేదా సరే ఇప్పుడు తొలగిపోతాయని వెంటనే ఏదైనా శుభవార్త ఇవ్వకుండా ఏం చేశారు ఇంతకంటే ఎక్కువ బాధలు కష్టాలు విశ్వాసులపై ఏదైతే గడిసిపోయాయో వాటిలో ఒక సంఘటన ఉన్నవారికి తెలిపారు అంటే అంటేమిటి విశ్వాసంలో ఇంకా వేరే ఏ రకమైన బాధ మనకు వచ్చిందంటే మనం తొందరపడకుండా ఇలాంటి కష్టాలు ఎవరిపై వచ్చాయో వారు ఎలా ఓపిక సహనాలు వహించారో వారి యొక్క సంఘటనను చదవడం వినడం తెలుసుకోవడం నేర్చుకోవడం మనం మన కష్టాలపై ఓపిక వహించడానికి ఒక గొప్ప ఎబ్రత్ దర్స్ నసిహత్ గుణపాఠం అనేది దీని ద్వారా మనకు లభిస్తాయి మనం ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్య నుండి బయట ఎలా పడాలి కురాన్ హదీల ద్వారా మరియు కురాన్ హరియు సహీ హదీఫుల్లో ఏ ఇలాంటి సమస్యలు ఎవరిపై వచ్చాయో వారు ఎలా సహనాలు వహించారో వాటి ద్వారా మనం గుణపాఠం నేర్చుకోవాలి అందుకని ప్రవక్త సరస్సువారు చెప్పారు మీకంటే ముందు ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఒక గుంత తవ్వి అందులో అతన్ని నిలబెట్టేవారు ఇలా ఎందుకు చేసేవారు అలాగే నిలబెట్టి ఎందుకు కోసేవారు కాదు రెండు ముక్కలు చేసేవారు కాదు మనిషి పరిగి పారిపోవచ్చుటైనా ఎదుర్కోవడానికి అతనిలో శక్తి ఉండవచ్చు ఈ విధంగా అతన్ని నడుం వరకు ఈ విధంగా భూమిలో దించి మట్టి నింపి ఇక మనిషి కదలకుండా అయిపోతాడు ఎదిరించే అటువంటి శక్తి అతనిలో చాలా క్షీణించిపోతుంది మళ్ళీ గమనించండి బాహ్ రంపం తీసుకొని మనిషిని రెండు ముక్కలు చేయడం బ్రతికి ఉన్నప్పుడే ఇంత అమానుషమైన శిక్షను ఇది గమనించండి కాదు ఇంకా ఇనుప దువ్వెనలతో మాంసాన్ని మనిషి యొక్క శరీరాన్ని ఎలా తీసేవారంటే మాంసం మరియు మాంసం లోపల ఉన్నటువంటి ఎముకలు కూడా కనబడేవి ఇంత శిక్షించేవారు కానీ ప్రవర్త సలసిన వారు శుభార్త ఏమిచ్చారు మా ఇన్ని కష్టాలు కూడా వారు భరించి ఓపిక సహనాలు పాటించేవారు కానీ ధర్మం నుండి వేదొలిగిపోయేవారు కాదు ఇది మనకు గొప్ప గుణపాఠం ఈ రోజుల్లో ఎంతోమంది అరే అసత్యానికి అధర్మానికి ఏదో మనం సపోర్ట్ చేసేద్దాము అని కొందరు అనుకుంటారు కానీ ధర్మానికి వ్యతిరేకమున్న విషయంలో मन प्राणा का प्राणा की विलव उड़कों इवक सत्या धर्मा की, की विव इवाली आर्वा ग प्रवक्ता सल्लासल गोप शुभवार इक चला विचिम विषय विचि विषय द्वारा ప్రవక్త మొహమ్మద్ సల్ల అం సత్య ప్రవక్త అన్నటువంటి ఒక గొప్ప నిదర్శన ఇందులో ఉంది ఇంకా అల్లా తాను చేసిన వాగ్దానం తప్పకుండా పూర్తి చేస్తాడు అన్నటువంటి సంతోష వార్త ఇందులో ఉంది ఇంకా ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది మన భారతదేశంలో కానీ లేక ప్రపంచం నలువైపుల నలు మూలల్లో సత్యంగా ఇస్లాంపై ఉన్న వారిపై ఏ కష్టాలైతే వస్తున్నాయో దీని ద్వారా ఇస్లాం అంతమైపోదు ఇందులో మరొక గొప్ప నిదర్శనం ఎవరెవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో మరియు ఇస్లాంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారో वो चलो विषय इलांट दौर्जन मतक मरी घोरम दौर्जन ची इला अंतंद अर्थम होष्लू मेक प्रवक्ता अल्लाह साक्षिग अल्लाह तन धर्मा తప్పకుండా సంపూర్ణం చేస్తాడు దీని యొక్క కాంతి వెలుతురును నలువైపులా ప్రకాశింప చేస్తాడు మనిషి ఈ రోజుల్లో ఒంటరిగా ఎటైనా పోతే దుండగులు అవిశ్వాసులు మరియు సత్య ధర్మం యొక్క శత్రువులు అతనిపై ఎక్కడ దాడి చేస్తారో అన్నటువంటి భయం ఉంది కదా కానీ మీరు రంది చింతించకండి బాధపడకండి वाला किटर्ल प्रयाणम मशिओ चाड़ू का अल्लाह तप इंका वेरे यू उ प्रशाता अंत शा नो जो मरी इलाट शां वास्तवा इस्लाम द्वारा साध्यम इस्लाम सरअन रीति ఇస్లాం యొక్క శత్రువులు ఏ పన్నాగాలైతే పన్నుతున్నారో దానికి లోబడకుండా నా ఈ మాటను గమనించండి కొంచెం నేను ఏదైతే ముందు చెప్పానో మాట శాంతియుతమైన జీవితం ఇహలోకంలో ఇస్లాం ద్వారానే సాధ్యమవుతుంది అని ఏదైతే చెబుతున్నానో అది అసలైన ఇస్లాం అల్లా పంపినటువంటి ఖురాన్ మరియు సై హదీఫుల ద్వారా ఏ విశ్వాస్ ఏ ఇస్లాం అయితే వచ్చిందో దానిని మనం మన జీవితాల్లో నెలకొల్పేది ఉంటే లేదా అంటే ఇస్లాం యొక్క శత్రువులు కొన్ని పన్నగాలు ఏదైతే పన్నుతున్నారో ముస్లింల మధ్యలో వ్యాపింపజేస్తున్నారో మరి కొందరు అమాయకులు ఆ ముస్లిం లేదా ఇస్లాం యొక్క శత్రులు వ్యాపింపచేసిన విషయాలకు గురి అయి ఏ పనులైతే చేస్తున్నారో దాని ద్వారా ఈ రోజుల్లో చాలామంది మోసపోతున్నారు అందు గురించి ఫలానా జగాలలో ముస్లింలే ఉన్నారు కదా మరియు ఇట్లాంటి జరుగుతుంది కదా ఇట్లాంటి అశాంతి అక్కడ ఎందుకున్నది అసలు విషయం తప్పు ఇక్కడ ముస్లింల నుండి జరుగుతుంది కావచ్చు మరియు ఏ ముస్లింలైతే అమాయకత్వంలో వారికి తెలియకుండానే ఇస్లాం శత్రువులకు బానిసలైపోయి లేదా ఇస్లాం శత్రువుల యొక్క ఊహలను వారి యొక్క వారి యొక్క ప్లాన్లను ఏదైతే ఆచరిస్తున్నారో దాని ద్వారా ఈ అశాంతి అనేది ఏర్పడుతుంది కానీ సత్యమైన ఇస్లాంను మనం అనుసరిస్తే అల్లాహ దయతో శాంతియే శాంతి ఈ హదీస్ దారా మనకు బోధపడుతున్న విషయం ఈ రోజుల్లో కూడా మనం మన భారతదేశంలో ప్రత్యేకంగా లేదా ప్రపంచంలో ఎక్కడా ఉన్నా కానీ అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైవసం మనకు తెలిపినటువంటి శుభవార్తలను సత్యవాగ్దానాలను నమ్మి దాని ప్రకారంగా మన జీవితం గడిపే ప్రయత్నం చేయాలి కానీ ఇస్లాం శత్రుల వైపు నుండి కానీ ఇంకా ఏ విధంగానైనా ఏమైనా కష్టాలు ఆపదలు వస్తే భయపడకూడదు ఇక భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కొన్ని सीएबी सीए एनआरसी ओक विषयावे उवे का, का मरी घोरम विषया वा मन भयपयपल अवसर लेंली चयल पे अल्लाह को इष्ट रीति मन मैं जीवन गड़पाली इधिप्तम सवंटी मन टेनको मन जीव इला गि अल्लाह को इष्ट रीति गड़पाली इला मन गड़पा संपूर्ण अल्लाह याग्दाला नमकमुंधी परलोकने का इह लोक दाने लो सत्फल मन तपक मन कलारा चूता इंशाला अला అల్లాహ్ అలాంటి శాంతియుతమైన శాంతియుతమైన రోజులు అతి త్వరలో తీసుకురాగాక ఐ మీన్ అసలు విషయం ఏంటంటే కొందరు ఇస్లాం యొక్క శత్రువులు ఇస్లాం శత్రువులే కాదు వాస్తవానికి వారు మానవుల మరియు మానవత యొక్క శత్రువులు వారి యొక్క స్వలాభాల కొరకు వారి యొక్క చెడు ఉద్దేశాలను ఎంతో అందమైన రీతిలో మలచి ప్రజల ముందుకు తీసుకొచ్చి దానిని అమలుపరిచి వారి యొక్క మూఢనమ్మకాలకు వారి మూఢనమ్మకాల ప్రకారంగా వాటిని ప్రజల్లో ప్రబలింపజేయాలన్నటువంటి దురాలోచనలు వారి ఉంటాయి అసలైన జ్ఞానం అసలైన చరిత్ర స్వయంగా వారికి తెలియదు గనక మనం చిన్న సామెతగా చెప్పుకుంటాము మన వాడుక భాషల్లో అరే వాడు ఎంత మొండివాడంటే నేను పట్టిన కోడికి మూడు కాళ్ళు అన్నటువంటి నమ్మకం మీదనే ఉంటాడు వాడు ఎదురు ఎదుటివాని మాట పట్టించుకోడు అలాంటి స్థితి ఈ కొందరిది ఉంటుంది అయితే మన భారతదేశంలో అల్పసంఖ్యలో వారు ఉండి మానవత యొ యొక్క అసలైన శత్రువులు వారు ఏం చూస్తున్నారు మన భారతదేశంలో ఇందరు దేవుళ్ళు ఇందరు దేవతలు ఇంతమంది మహాఋషులు వాళ్ళు వాళ్ళు వచ్చారు అన్నటువంటి తప్పుడు ఆలోచనలో పడి ఉన్నారు పడి మాకు ఇష్టమైన ప్రకారం మా రాజ్యమే ఈ లోకంలో రావాలి అన్నటువంటి దురాలోచనలో ఉన్నారు ఉండి అన్ని రకాల సౌకర్యాలు వారి యొక్క ఈ ఊహాగానాలు ఈ దురాచోల దురాలోచనలు పూర్తి కావడానికి అన్ని రకాల సాధనాలను కాలం నుండి వారు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తూ వారి చెడు ఆలోచన ప్రకారం వారు తప్ప మిగతా వారందరూ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వారి సేవకు పుట్టించబడ్డారు అందుకొరకు మాకు ఇష్టమున్న వారే ప్రభుత్వం నడిపించాలి మాకు ఇష్టమున్న వారు ఫలాన వారు సైన్యం మమ్మల్ని కాపాడేవారుగా బలశాలి శక్తితో వారు పోరాడేవాళ్ళుగా ఉండాలి మరియు ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారిలో మూడో రకమైన వారు కొందరు ఇలాంటి ఇలాంటి వ్యాపారాలు చేసేవారు కావాలి వారు మాకు దాన ధర్మాల పేరు మీద లేకుంటే ఇంకా పెట్టుకున్న వారి పేర్ల ప్రకారంగా డబ్బు ధనాలు మా వైపునకు రావాలి అన్నటువంటి కండిషన్లు కొన్ని మార్గాలు వాళ్ళు కల్పించుకున్నారు ఇక మిగతా వారందరూ కూడా మా యొక్క ఆ సేవకులను కూడా మంచి దృష్టితో చూస్తే వారిని మరీ నీచులుగా భావించి ఇలాంటి దురాలోచనల్లో కొందరు ఉన్నారు వారు ఈ విధంగా రాజ్యం నడపాలనుకుంటారు కానీ ఒకవేళ నిజమైన చరిత్ర వారికి స్వయంగా తెలిసి ఉండేదింటే అలా నడిపించే ప్రయత్నంలో వారు సంపూర్ణ మానవతకే ఆ కాలంలో ఉన్నటువంటి మానవులకు ఎంత ఘోరమైన నష్టం కల్పింపజేశారో వాస్తవానికి అది బుద్ధి జ్ఞానులు చదివి విని గుణపాఠం నేర్చుకోగలుగుతారు కానీ ఎవరైతే మొండివైఖరి మీద ఉంటారో వారు ఈ గుణపాఠం నేర్చుకోరు ఇక వాస్తవానికి మనం చూసామంటే భారతదేశం అక్కడ ఎంత సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం వేలాది సంవత్సరాల వరకు वेलादेला संवसाल नीं आ भारत खंडो रकल वानेकुप का वास्तवा प्रजा को वास्तवा प्रजाक शा वास्तवा प्रजल्बे योगा श्रम्ची अंदर की लाभ चकूरचे अट्ठी కొన్ని పనులు ఉదాహరణకు వ్యవసాయ పనులు పనిలో ఉన్నవారు ఇంకా వేరే ఇలాంటి వారు వారు కూడా ఏ ఆత్మహత్యలు చేసుకోకుండా మంచి విధంగా ఉన్నటువంటి ఏదైనా కాలం ఉంది అంటే ఏ కాలం ఎప్పుడైతే న్యాయం ప్రజల మధ్యలో ప్రబలి ఉంటుందో న్యాయానికి ఆధిక్యత ఉంటుందో అలాంటి చోటనే శాంతి కూడా ఉంటుంది ఎక్కడైతే అన్యాయం దౌర్జన్యం చోటు చేసుకుంటుందో అక్కడ శాంతి భద్రతలు అనేటివి నశించిపోతాయి అందుకొనకే ప్రస్తుత మన భారతదేశ మనం రెండు విధాలుగా రెండు మంచి ఉద్దేశాలతో సుమారు రెండు వారాలకు పైగా ఇప్పటికీ ఏదైతే అక్కడ ఎన్ఆర్సీలకు సిఏఏలకు వ్యతిరేకంగా ర్యాలీలు పోరాటాలు జరుగుతున్నాయో వాటిలో మనం పాల్గొని శాంతియుతమైన మరియు ఎలాంటి శాంతి భద్రతలకు వ్యతిరేకమైన పనులు చేయకుండా ముందుకు సాగిపోతూ ఉండడం చాలా అవసరం ఏంటి ఆ రెండు మంచి ఉద్దేశాలు ఒకటి మనం మన ధర్మాన్ని కాపాడుకోవడానికి రెండవది సర్వమానవాలిపై ఏ దౌర్జన్య రోజులు నెల్లటి రోజులు చీకటి రోజులు ఈ నెల్లటి చీకటి అంధకారపు చట్టాల ద్వారా రానున్నాయో వాటి నుండి ప్రజలను కూడా కాపాడుకోవడానికి ఈ ఉద్యమం ఇంకింత ఉత్తేజపరుస్తూ మనం ముందుకు సాగుతూ పోవాలి అల్లా యొక్క గొప్ప దయ వల్ల ఈ ఉద్యమాల యొక్క లాభం కనబడుతూ ఉంది ఇంకా ముందుకు ఇంతకంటే మంచిగా కనబడుతుంది ఈ సందర్భంలో నేను నా మాట వినే ప్రతి ఒక్కరికి అందులో రెండు వర్గాలుగా నేను చెబుతున్నాను అర్థం చేసుకోవడానికి మరింత సులభం కావడానికి ఎవరైతే ఇలాంటి అంధకారపు చట్టాలను ఇష్టపడి ఇది వస్తే మాకు లాభం అని వారికి నేను ముందు చెప్పే మాట ఏమిటంటే వయం కురుల్లాహ్ వల్లాహు హైరుల్ మా అన్నటువంటి దివ్య గ్రంథంలోని ఆయతులు అధికంగా మీరు చదవండి ఇది ఒక్కచోట ఉన్న ఆయతును నేను తెలిపాను ఈ భావం గల ఇంకా ఆయతులను ఈ భావం భావాన్ని విషదపరిచి ప్రజలకు సత్యం తెలిసే విధంగా శాంతి వారిలో మంచి విధంగా వచ్చే విధంగా ఏదైతే ఆయతులు ఉన్నాయో వాటిని ఇంకా చదవండి మీరు ఎందుకంటే ఇలాంటి అంధకారపు చట్టాల దారా మీరు సర్వ మానవాళికి లాభం చేకూర్చడం లేదు ఒక చిన్న చిన్నపాటి వర్గం వారి యొక్క కోరికలు వారి యొక్క ఇష్టాలను మీరు పూర్తి చేయబోతున్నారు చదివిన ఆయతి యొక్క భావం ఏంటి వారు ఎన్నో కుట్రలు పన్నుతున్నారు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు కానీ వారి కుట్రలకు వ్యతిరేకంగా అల్లా ఎలాంటి కున్ ఎలాంటి పన్నాగాలు పన్నుతాడో వారికి తెలియదా అల్లా కుట్రలు పన్నే వారికి వితిరేకంగా ఎప్పుడైతే ఓ పన్నాగం పన్నుతాడో మరి అల్లా కంటే మించిన మంచి పన్నాగం చేసేవాడు ఇంకా వేరే ఎవరు కూడా లేరు ఇక మిగతా ప్రజలందరూ కూడా ఎవరైతే ఇలాంటి అంధకారపు చట్టాలను స్వీకరించడం లేదో వారికి చెప్పే విషయం వారికి చెప్పే మాట ఏమిటంటే గమనించండి ఇలాంటి అంధకారపు చట్టాలకు వ్యతిరేకంగా మీరు మీ ఉద్యమాన్ని ఇంకా ముందుకు సాగించుకుంటూ వెళ్ళండి ఇందులో సత్యమైన अल्ला आराधना शाति युत चयी मरीदना कलाम धर्मा अर्थम चुले वो इलाम स्वीक ब्रतकतार वो इस्लाम, इस्लाम, ब्रत वारू। वारू इस्लाम वारी एदना क्या स्वीक कनीस शां युतम इहलोक जीवित गड़ता ఇలాంటి అంధకారపు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు చెప్పడానికి ఇంకా విషయాలు చాలా ఉన్నాయి కానీ అర్థం చేసుకోవడానికి సత్య మార్గాన్ని తెలుసుకోవడానికి ఈ విషయాలు కూడా మనకు సరిపోతాయి అల్లాదయ్య కలిగేది ఉంటే ముందు పాఠాల్లో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాము జజాక్లా హైరుల హిరుల్ ఆలమీన్ అస్సలం అయికం వరహ్మ వ